సోదరీ సోదరులారా కొంచెం ఆలోచించండి నరుడు ఒక త్రిత్వం అతడు చస్తాడంటే మూడు విధాలా చావాలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక మరణాలున్నాయి అయితే వారికి భౌతిక మరణం వెంటనే రాలేదు ఆదాము హవ్వలు ఆ తరువాత తొమ్మిదొందల బతికే ఉన్నారు మరణం అంటే ఎడబాటు పండు తిన్న క్షణంలోనే నరుడు ఆధ్యాత్మికంగా మృతి చెందాడు దేవునికి దూరమైపోయాడు దేవుడైన యహోవా అనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వానికి వానికోసం సాటి అయిన సహాయము చేసి ఇస్తాను ఆదామును కొంతకాలం దేవుడు ఏదెను తోటలో ఒంటరిగా ఉంచాడు అతనికి తన అక్కర ఏదో తెలిసి రావాలి అతనికి సాటిగా అతనితో ఉండడానికి మరో వ్యక్తి కావాలి నరునికి నారి కావాలి ఇది అతని అక్కర దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడాలని వాటిని అతని వద్దకు రప్పించాడు ఆదాము ఎంత గొప్ప భాషాపండితుడో అతడో పెద్ద నిఘంటువు విజ్ఞాన సర్వస్వం మానవ పదాలకు మూలం దేవుడు ఒక కుక్కను ఏనుగును తెచ్చి ఎదట ఉంచి అబ్బాయి వీటికేం పేర్లు పెడతావోయ్ అంటే తండ్రి ఇది కొక్క ఇది ఏనుగ అన్నాడు ఆదాము ఆదామా నీకు జే పరీక్షలో నెగ్యౌ హ ఆదాముకు సాటి వారి జీవితం ఒక మనోజ్ఞ కావ్యం హవ్వాదామీయం ఆదాము సహాయం హవ్వ ఇద్దరి వ్యక్తిత్వాలు పరస్పర సంపూరకాలు హవ్వ లేకపోతే ఆదాము సగమే పురుషుడు ప్రశ్న స్త్రీ జవాబు అతడు లేక ఆమె లేదు ఆమె లేక అతడు లేడు ఇప్పుడు మనం ఆది రెండో అధ్యాయం ఇరవయో వోచనం వరకు వచ్చాము జాగ్రత్తగా వినండి స్త్రీ సృష్టి ఎలా జరిగిందో వాక్యము నుండి కొన్ని సత్యాలు మనము నేర్చుకోబోతున్నాము దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటిముకలలో ఒకటి తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు తరువాత దేవుడైన యహోవా తాను ఆదామునుండి తీసిన ప్రక్కటిముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాడు ఆదాము నుండి స్త్రీ తీయబడింది స్త్రీ ఆదాము ప్రక్కటిముక గనుక ఆదాము ప్రక్కనే ఉంది ఇద్దరి సమానత సమత ఇందులో కానవస్తాయి ఇద్దరిలో హెచ్చు తగ్గులేమీ లేవు ఆదాము తలలో నుండి హవ్వరాలేదు ఆదాము మానసికంగా ఆమె కంటే గొప్పవాడేమీ కాడు స్త్రీ అతని పాదములో నుండి తీయబడలేదు ఆమెను అతడు అణగద్రొక్కటానికి వీల్లేదు ప్రక్కలో నుండి ఆమెను తీశాడు గనక ఆమెకు అతనితో సమాన ప్రతిపత్తి ఉంది ఇద్దరి మధ్య మమత సమత ప్రవత్తిల్లాలని దేవుని చిత్తం హవ్వ ఆదాముకు అర్ధాంగి దేవుడు అంటున్నాడు స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అంటే ఏమిటి మీరు మీ భర్తలకు బాధ్యురాండ్రు అతని ప్రేమ వైఖరికి ఈమె ప్రతిస్పందన పురుషునిలో రెండో సగం భార్య ఆమె లేకుండా అతడు సగం మనిషి నా సోదరి సోదరులారా నా మాట నమ్మండి హవ్వ అతిలోక సుందరి అసలు స్త్రీలో ఏమైనా మార్దవం అందం ఉందంటే అదంతా హవ్వ తల్లి నుండి సంక్రమించిన లక్షణమే హవ్వరూపం గుణం అందమైనవి ఆమెలో ఎన్నెన్నో అందాలున్నాయి ఆమె బాహ్య సౌందర్యం అంతః సౌందర్యం ఒకదానితో ఒకటి పోటి పడుతున్నాయి ఆమె అందాల దీవి సుగుణాల రాశి ఆది కాండం రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అప్పుడు ఆదాము అన్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఈమె నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడుతుంది హీబ్రూ భాషలో యుష్ అంటే పురుషుడు షా అంటే స్త్రీ ఈమె అతని అర్ధాంగి అతడు ప్రశ్న ఆమె జవాబు పురుషుడు నాయకుడు స్త్రీ నాయిక దేవుడు అతణ్ణి ముందు సృజించాడు అతడు ముందు ఉన్నాడు ఆమె అతని వెంట నడుస్తుంది పురుషుడు వీరుడు ఆమె వీరనాది అతడు చక్కగా నడుస్తూ ఆమెను నడిపిస్తాడు పురుషుడు ప్రేమికుడు ఆ ప్రేమకు ప్రతిస్పందన స్త్రీ అతడే ముందు చెప్పాలి ప్రియసతి నిన్ను ప్రేమిస్తున్నాను అప్పుడు ఆమె బదులు చెబుతుంది ప్రేమిస్తున్నాను అంటుంది భర్తే భార్యకు ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటాడు అతడు మంచి భర్త అయితే ఆమె మంచి భార్య ఇది సరైన సమీకరణం దారి చూపాల్సినవాడు భర్త కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని తన భార్యను హత్తుకుంటాడు వారు ఏక శరీరమై ఉంటారు అంటే భార్యకు భర్త బాధ్యుడు అతని దారి జవాబుదారి ఇక మీదట అతడు తన తల్లిదండ్రులకు బాధ్యుడు కాడు కొత్త అధికారాలు కొత్త సంసారం అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులై ఉన్నారు అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు వారికి వస్త్రాలు లేవా వారు వివస్త్రులా నేనలా అనుకొను వారికి మహిమ వెలుగు వస్త్రాలేవో ఉన్నాయి స్త్రీ పురుష సృష్టిలోని ఆకర్షణ అనిదం పూర్వము అనితర సాధ్యము దేవుడు వీరిద్దరినీ జతచేశాడు వీరు దంపతులు భార్యాభర్తలు దేవుడు వీరిని జతపరిచాడు దేవుడు తన ప్రజలకు కొన్ని వ్యవస్థలనుగ్రహించాడు వాటికి మనుషులు విధేయులవ్వాలి వివాహము అట్టి వ్యవస్థ పెండ్లికాని వారు వైవాహిక నిబంధనలను మన్నించాలి పాటించాలి దైవ నిర్ణయానికి తలవగాలి తప్పదు వైవాహిక నియమాలను నేడెందరో ఉల్లంఘిస్తున్నారు శోచనీయం కీర్తనలు రెండు వోచనం రెండు నేడు ఎందరో దంపతులు యుగల గీతంగా పాడుతున్నారు మనము వారి కట్లు తెంచి పారేద్దాము రండి బంధాలను మన వద్దనుండి పారవేద్దాం పట్టండి అని చెబుతున్నారు వైవాహిక నియమాలు దేవుడు పెట్టినవి అవి మాకు వద్దు అంటే మాకు దేవుడే వద్దు అంటున్నారని అర్థం ఆదిమానవుణ్ణి దేవుడు నేరుగా సృజించాడు కాని నారిని అలా కాదు పరోక్షంగా నరునిలో నుండి తీశాడు స్త్రీపురుషులలో ఉన్న భేదాలు విభిన్నత్వంలో ఏకత్వం ఆమె శృతి అతడు లయ ఆమె సంగీతం అతడు సాహిత్యం అతడు మాట ఆమె పాట ఆమెను అతని కోసం సృజించి కానుకగా ఇచ్చి కన్యాదానం చేశాడు దేవుడు ప్రథమ దంపతులారా మీ కలయిక మాకు శ్రావ్య సంగీతం ఈ అధ్యాయంలోని అంశాలు ఎంతో ఆసక్తిదాయకమైనవి మానవుని సృష్టి అతనికి నివాసయోగ్యమైన భూమి అతనిపై దేవుడు ఉంచిన గురుతరమైన బాధ్యత అతనికి దేవుడిచ్చిన సాటి సహాయం స్త్రీ సృష్టి ఈ అంశాలు అతి ప్రాముఖ్యమైనవి భార్యాభర్తల గుర్తింపు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అనే దైవాజ్ఞ సోదరీ సోదరులారా మన సృష్టికర్త దేవుడు అందుచేత మన అనుదిన జీవితంలో మనం దేవునికి బాధ్యులం ఆయనకు లెక్క అప్పచెప్పాలి ఈ అధ్యాయంలో మనం దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన పరస్పర సంబంధాన్ని చూచాము మానవుడు తన సృష్టికర్తను ఆరాధించాలి దేవునికి సేవ చెయ్యాలి దేవుని పట్ల ప్రభుభక్తిని చూపాలి మానవుడు తనకు దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు సామాజిక జీవితమందు ప్రభువును సర్వదా మహిమపరచాలి అధ్యాయమంతటిలో సందేశం సరే ఇప్పుడు మూడో అధ్యాయానికి వస్తున్నాము ఈ అధ్యాయంలో సర్పం కనిపిస్తాడు ఇతడు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తాడు ఆదాముహవలు సర్పవాక్కు నమ్మి పాడైపోయారు మానవుని భవిష్యత్తును గురించి దేవుడు రూపొందించిన ప్రణాళిక విమోచన సత్య సిద్ధాంత దర్శనం ఇవన్నీ ఈ అధ్యాయంలో పొందుపరచబడినవి ఆదికాండం ఒకటి రెండు అధ్యాయాలలో నరుడు అమాయకుడు అంతా పరిపూర్ణ దశలో ఉంది దేవునికి మానవునికి మధ్య మంచి సహవాసం ఉంది అయితే మూడో అధ్యాయంలో అపశ్రుతి వచ్చింది ఇక చూడండి నాలుగో అధ్యాయం మొదలుకుని పదకొండో అధ్యాయం వరకు మానవత ఎలా చెడిపోయిందో కన్నులకు కట్టినట్లు కానువస్తుంది అసూయ కోపం హత్య అబద్దం దుర్మార్గం అవినీతి తిరుగుబాటు తీర్పు అడుగడుగునా కానువస్తాయి ఈ దుర్గుణాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటారు వీటికి ఉత్పత్తి స్థానమేది ఈ పాపానికి అంకురం ఎక్కడ మొదలైంది దీనికి జవాబు ఆదికాండం మూడో అధ్యాయంలో మీకు లభిస్తుంది ఈ మూడో అధ్యాయం మానవ చరిత్రలోని నాటకీయమైన దుష్పరిణామానికి ఆరంభం ఇదే ఉత్పత్తి ఆరు వేల సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటనల వల్ల వచ్చిన విపరిణామే నేటి లోక పరిస్థితి సైతాను మానవతకు దేవునికివు దేవుని కృప నుండి సైతాను కబంధహస్తాలలో పడిపోయాడు మనిషి మానవుడు దేవుని వద్ద నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు పాపము చేసిన మానవుని పట్ల దేవుని వైఖరి ఏదో ఈ అధ్యాయం మనకు చూపుతుంది అపరాధ భావనతో మానవుడు కుమిలి కునారిల్లిపోతూ తన దిగంబరత్వాన్ని అంజూరపు ఆకులతో కప్పుకోవాలని చూస్తున్నాడు పాపి అయిన మానవునికి దేవుడు చూపిన కృపా సదుపాయం అమోఘమైనది ప్రవచన రేఖ ఇక్కడ మొదలై లేఖనమంతటా ప్రసరిస్తుంది చూడండి దేవునికి మనకు మధ్యవర్తి లేకపోతే మనకు దేవుణ్ణి చేరే అవకాశమే లేదు ఇప్పుడు సర్పం తారశిల్లుతున్నది ఈ సర్పం దేవుని వాక్యాన్ని గురించిన అనుమానాలను అపోహలను కలిగించాడు ఇది హవ్వ ఎదుర్కొన్న గొప్ప శోధన దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉన్నది అది ఆ స్త్రీతో అన్నది ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అసలు ఎందుకు ఈ శోధన వచ్చినట్లు గమనించండి మానవుణ్ణి దేవుడు అమాయకుణ్ణిగా చేశాడు గాని మనిషి నీతిమంతుడు కాడు మనిషిని దేవుడు అలా చేయలేదు నీతి అంటే ఏమిటి నీతి అనే దానికి అసలైన అర్థమేమిటంటే శోధన వచ్చినప్పుడు లొంగకుండా నీ అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడం అది నీతి శోధన నిన్ను అభివృద్ధి చేయగలదు లేదా నిన్ను నాశనం చేయగలదు చేయగలదుకూడా శోధన వచ్చింది అంటే ఈ రెండిటిలో ఏదో జరిగి తీరుతుంది ఏదెను తోటలో ఉన్నంత మాత్రాన ఆదాము హవ్వలకు శోధనలు రాకుండా పోవు శోధనలు విశ్వాస పరీక్షలు మానవుడు బాధ్యత గలవాడు అతడు తన దేవుణ్ణి మహిమపరచాలి దేవునికి విధేయత చూపాలి దేవుణ్ణి సేవించాలి దేవుని ప్రభుత్వానికి లోబడి జీవించాలి మానవుని సృష్టికర్త దేవుడు మానవుడు తనను తాను సృజించుకోలేడు దేవుడు నిష్కర్షగా చెప్పాడు నీవు ఆ పండు తినే రోజున చస్తావు తోటలో ఇదొక్కటేగాదు ఇంకా అనేక వృక్షాలున్నాయి ఏ చెట్టు పండైనా తినగలడు ఈ చెట్టు ఒక్కటే ఉంటే అది శోధన ఎలా అవుతుంది ఈ వచ్చినంలో మనకు సర్పం తారశిల్లుతున్నది ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ సర్పం ఏదుని తోటలోకి ఎలా జొరబడింది ఏమో అది ఏదును తోటలో మటుకు ఉంది మనకు అక్కడే కనపడుతుంది సైతాను సర్పాన్ని వాడుకున్నాడు రెండు కొరింతి పదకొండో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు ఇదే హెచ్చరిక చేస్తున్నాడు ఇది ఆశ్చర్యము కాదు వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు సైతాను గురించి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా చెప్పబడింది ప్రకటన పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని సైతాను అని పేరు ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం రెండో వచనంలో కూడా ఈ సైతాను పేర్కొనబడ్డాడు అతడు ఆది సర్పమును అనగా అపవాది సైతాను అనే ఆ ఘట సర్పమును పట్టుకుని సంవత్సరాలు వాని బంధించి అగాధములో పడవేశాడు ఈ సర్పం మామూలు పాము కాదు దీనికి విపరీతమైన దుష్ట శక్తి ఉంది ఈ ఘటసర్పం పుట్టు పూర్వోత్తరాలు యషయాగ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎహెజ్కేలు ఇరవై ఎనిమిదో తేటగా చెప్పబడి ఉన్నాయి ఆదికాండం మూడో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు ఆ స్త్రీ సర్పముతో అన్నది ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాడు ఈ సర్పం అసలేందుకు స్త్రీ దగ్గరికి వచ్చింది పురుషుని దగ్గరికి ఎందుకు వెళ్లలేదు దేవుడు ఆదామును సుజించినప్పుడే చెప్పాడు ఈ చెట్టు ఫలాలు తప్ప ఈ తోటలో ఏ చెట్టు పండ్లైనా తినవచ్చు ఈ సమాచారం హవ్వ ఆదాము ద్వారా మాత్రమే విన్నది అందుచేత సర్పం హవ్వదగ్గరికే వెళ్లడం జరిగింది స్త్రీ మనసు స్వతహాగా మెత్తనిది సున్నితమైనది కొత్తది ఏదో తెలుసుకుందామనే ఆసక్తి స్త్రీకి సహజంగా ఉంటుంది ఈ రోజున కూడా తప్పుడు సిద్ధాంతాలను సులభంగా నమ్మేది మొట్టమొదట స్త్రీలే అట్టి సిద్ధాంతాల విమత శాఖల్లో నాయకురాండ్లు స్త్రీలే సైతాను ఉపాయశాలి అతడు అడిగిన ప్రశ్న హవ్వ మనసులో దేవుని వాక్కుమీద అనుమానం పుట్టించింది ఇది నిజమా దేవుడు చెప్పాడా ఆమె అన్నది ఏ పండ్లైనా తినవచ్చు గాని ఈ ఫలాని చెట్టు పండ్లు తినకూడదు దానిని ముట్టకూడదు ఈమె దేవుడు చెప్పని మాట ఒకటి చేర్చింది దానిని ముట్టకూడదు అని దేవుడు చెప్పలేదు సందేశం ముగిస్తాను సోదరుడా సోదరి జాగ్రత్త దేవుని వాక్యమును గురించి సైతాను చెప్పే అబద్ధాలు వినవద్దు నమ్మవద్దు ప్రార్థన చేసుకుందాం కృపామయ్యా దేవా ఈ రోజున నీవు మాకు నీ పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిన ఈ గొప్ప పాఠము కోసమై నీకు కృతజ్ఞతలం సైతానీయమైన దుష్టశక్తులు మమ్మలను ఆవరించి ఉన్నాయి నీ వాక్యం మీద అనుమానాలు పుట్టించడానికి సైతాను కల్లబుల్లి మాటలు మాకు చెబుతాడు వాటిని మేము వినము అపవాదిని ఎదిరిస్తాము నీకు లోబడి ఉంటాము మాకు సహాయము దయచేయమని ఏసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె